పుష్టికి ఉనికి లేదు అందుకని మహానుభావులు అందరూ ఏం చెప్పారు మీరు ఎవరి దగ్గరికైనా ఉంటారు సద్గురువులు అవతారులు ఎవరి దగ్గర ఉంటారు ఆయన ప్రేమాత్మ స్వరూపులారా ఎందుకని నీ ఆత్మానుభవం అంతా ప్రేమే అందుకని అక్కడ ఐదు లక్షణాలు సత్తు చిత్తు ఆనంద నిత్య నిర్మ లక్షణాలని ఐదింటిని కలిపితే ప్రేమ సరే ఏమండి నీ ప్రేమ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఉంది తర్వాత ఏమిటైనా నువ్వెన్ని దాటావు ఇప్పుడు కర్మ దాటేశావు శోకం దాటేశావు ప్రేమ వచ్చేసింది నెక్స్ట్ ఏమిటయ్యా మౌనం ఈ మౌనం ఏమిటయ్యా జ్ఞానం వల్ల వచ్చిన మౌనం ఇది వృత్తులకి వృత్తికి మధ్య కాదు ఇది స్వరూప జ్ఞాననిష్ఠుడై ఉన్నటువంటి మౌనం బ్రహ్మనిష్ట వల్ల కలిగిన మౌనం ఇప్పుడు సృష్టి యొక్క కదలికలకి కూడా కదలడి ఇక సంకల్పం అని అంటామే అదేమిటంటే సృష్టికి సంబంధించింది సమిష్టి ఎస్టి కాదు అది సో ఆ సృష్టి సంకల్పాలకు సంబంధించిన వాటికి కూడా ఏం చదరడు ఇక ఇది మౌనం సంకల్పానికి సంకల్పానికి మధ్యనున్న మౌనం వాస్తవానికి నిర్వికల్ప ఈ మౌనానికి ఏమని పేరు నిర్వికల్ప అంటే సమిష్టి చేత కూడా వాడు కదల్పబడ్డాడు వాడిలో ఏ కదలికలు రావు ఎస్టికి సంబంధించిన జనన మరణాలు అంటారా ఈ నిర్వికల్పంలో వాడు ఉన్నాడా లేడ సుబ్బారావు ఉన్నాడు ఎలాడ ఎవరు అడగలేదు సుబ్బారావు ఎప్పుడూ విడిపోయాడు వృత్తి ఎప్పుడైతే పోయిందో అప్పుడే సుబ్బారావు పోయాడు ఇంకా మధ్యలో సుబ్బారావు రాడు అనమాట ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మౌనం ఇది ఈ నిర్వికల్ప సమాధినిష్టన ఎవడైతే పొందాడు వాడు అసంప్రజ్ఞాత సమాధి ఆ బ్రహ్మనిష్టాన్ని పొందేశాడు పొందేస్తే మరి ఇప్పుడు ఆనందం నిర్ణయం ఎలాగండి ఇప్పుడు వాడికి ఆనందం లేదా ఉంది ఎలా ఉంది స్వరూపానందేరేమిటి ఇప్పుడు స్వరూపానంద స్వాత్మానంద నిత్య నిర్మలతాత్మ నిర్మలానంద నిత్యానంద వీటన్నింటికి సచ్చిదానందంలో సత్తుకైన ఆనంద లక్షణాన్ని జోడించవచ్చు సదానంద చిత్తిక ఆనంద లక్షణాన్ని జోడించాం చిదానంద నిత్యానికి జోడించాం నిత్యానంద నిర్మలానికి జోడించాం నిర్మలానంద ఆత్మకు జోడించాం ఆత్మానంద బ్రహ్మానికి జోడించాం బ్రహ్మానంద ఇవన్నీ నిర్వికల్ప సమాధి నిష్టలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు సరే పేడికి కూడా పేరు పెట్టకపోతే మనకి బాగోదే పేరు లేని వాడికి పేరు పెట్టడమే కదా తల్లి తండ్రి లేని వాడికి తల్లి తండ్రి నేనే అవుతాను అన్నట్టశ్వరుడు అజం అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందం ఆఖం ఏమిటి నిరీహం అహం రహితం అజంతో మొదలు పెట్టాడు నిరీహం దగ్గర ముగించేసాడు ఏం తెలుసుకున్నాడు ఇప్పుడు నిర్వికల్ప సమాచ అజం నేను ఎప్పటికీ పుట్టలేదు నేనెప్పటికీ పరిణమించలేదు నేనెప్పటికీ పోను శాశ్వతుడ మరి అలాగయా ఆ శాశ్వతుడను అనేవాడెవడో వాడు కూడా లేడు నిరీరం లాస్ట్ స్టెప్ అనమాట కాబట్టి జ్ఞాన మార్గం దేంతో మొదలవుతుంది అజం అజాత వాదంతో మొదలవుతుంది మొదలయ్యి ఎక్కడికి ముగించేస్తుంది జ్ఞానాతీతం కైవల్యం మోక్ష సన్యాసం మోక్ష నిర్ణయం ఎవరికైతే కలిగిందో వాడు కూడా లేదు నిరీహం చూడండి ఎంత జాగ్రత్తగా మనం ప్రతి వృత్తిని ప్రతి శ్వాసని ప్రతి కదలికని ప్రతి సంకల్పాన్ని ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా అహం రహిత పద్ధతిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అహం రహిత పద్ధతిగా చెయ్యాలి దీన్నంతా శ్వాసించావు అహం రహిత పద్ధతిగా చేయాలి కలిగింది అహం రహితంగా చెయ్యాలి సంకల్పం కలిగింది అహం రహితంగా చేయాలి కర్తవ్యం చేసాడు అహం రహితంగా చెయ్యాలి ఏమీ చేయలేదు అహం రహితంగా ఉండాలి ఊరకుండా అహం రహిత పద్ధతిగా ఉండుటయే ఊరకుండుట వెరీ వెరీ ఇంపార్టెంట్ చదవండి సచిదానంద ఆత్మాహం భావన సచిదానంద స్వరూపమైన ఆత్మను అని సదా భావించంపార్టెంట్ ఇదే శ్వేతాశ్వేతరోపనిషత్తులో చెప్తున్న వ్యవహారం ఇదంతా కూడా ఈ ఉపనిషత్తు చాలా విలువైన ఉపనిషత్తు శంకర భాష్యంలో కూడా చాలా చోట్ల దీన్ని ఉటంకిస్తూ ఉంటారు ఈ శ్వేతాశ్వత రోపనిషత్తు సాధకులు అందరూ తప్పక చదువుకోవాలి ఇది ఉపయుక్తం అనమాట అంటే ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి మాటలని మనం మన స్థాయిలో మన జీవన స్థాయిలో అన్వయం చేసుకుని మాట్లాడుకుంటున్నాం అనమాట చదవ సత్మ యొక్క సహజ ధర్మములైనట్లు ఆనందము కూడా ఆత్మ ధర్మమై ఉన్నది ఆనంద స్వరూపమైన ఆత్మ నిత్యమై ఉండవ అంతే కదా వృత్తి లాగా వచ్చిపోతే అలాగా అది ఎప్పుడు నిత్యంగా ఉండాలి కదా వృత్తి అవస్థిత ఆనందం కాకూడదు అనమాట ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి మన చైతన్యం ఏమైపోతూ ఉంటుందంటే అవచ్ఛిన్నం అయిపోతుంది చిన్నం చిన్నము భిన్నము క్షిన్నము చిన్నమైతే భిన్నం కాక తప్పదు అయితే క్షిన్నం కాక ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోవాలి